జ్యీమహానాధిపత సశివసార శంకరాచార్యుజనాచార్యం వందే గురు పరంపరాయ ోగా బుద్ధ శరణమన్విచా భాస్తున్నా దూరే అతికర్షేణి అవరం నికృష్టం అది జపలన క్రీయమాణం బుద్ధియోగా సమత్వబుద్ధి కర్మ జన్మ మరణా చూడండి ఒక ఫలాన్ని అపేక్షించి కర్మను చేస్తారు నిజానికి మనిషి కర్మను చేసేప్పుడు ఫలావేశంతో చేస్తారు ఫలమునందలే ఆవేశం అంటే ఫల దృష్టి ఫలభావన మనస్సునంతనే వ్యాపించేసి ఉంటుంది దాని చేత ప్రేరితుడై కర్మను చేస్తారు అటువంటి కర్మ జన్మ మరణములకు అవుతుంది జన్మ మరణ హేతు అవుతుంది అంతేకా ఆదిశబ్దం సుఖ దుఃఖము సో ఇప్పుడు ఈ ఇక్కడ సుఖదుఖాలను అనుభవిస్తాడు ఆ తర్వాత మరణించిన తర్వాత కూడా మళ్ళీ పునః జన్మ వస్తుంది జన్మ మరణ సుఖదు ఈ సంసారం ఇలా అరుస్తూ ఉంటుంది దశరథ మహారాజు పుత్రకామిష్టి చేసి పుత్రుణ్ణి పొంది ఆయన కృతార్థుడే కాదా లేకపోతే దుఃఖాన్ని గొప్ప తెచ్చుకున్నాడా సరే రాముడు పుత్రుడిగా వచ్చాడు ఆ విషయం అలాంటి పెట్టినాడు రాముడు గొప్పతనానికినో ఆయన సుఖ దుఃఖానికి సంబంధమే లేదు ఆయన సుఖ దుఃఖాలు అయ్యేవే కాబట్టి కామ్యకర్మనగానే కామన తీరిన సందర్భంలో సుఖం ఉంటుంది సుఖాన్ని అనుసరించి దుఃఖం ఉంటుంది ఎందుకంటే ఈ సుఖమన్నది తత్కా తాత్కాలికంగా ఉంటుంది ఆ కాలంలో ఉంటుంది అది పోయినప్పుడు దుఃఖం ఎలాగో తప్పుడు కాబట్టి ఈ సుఖదుఖముల ప్రవాహంలో పడి కొట్టుకుపోవటము ఈ ఈ ఈ జన్మలో ఈ జన్మ తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకో జన్మ రావటము సో ఈ విధంగా జన్మ మరణ సుఖదు పరంపర సంసారము దానికి హేతు అవుతుంది కామ్య కర్మ అదే ఒకవైపు ఫలార్థిన క్రియమాణం కర్మ లేకపోతే దాన్ని ననిస్తాయి బుద్ధియోగం ఉన్నది బుద్ధియోగం అంటే వీడు కర్మలు చేయకుండా ఓ మూల కూర్చొని ఉంటాడు కాదు వీడు కర్మ చేస్తాడు అంచేతనే శంకర్లు అంటారు సమత్వ బుద్ధియుక్తాత్తు కర్మణ సమత్వం యోగ ఉచిత అని చెప్పాను కనుక ముందు కర్మని సెలెక్ట్ చేసుకునేప్పుడే కామన యొక్క ప్రేరణ ఉండదు కాబట్టి అనేక కర్మలు జారిపోతాయి అసలు కామ్యము ఎప్పుడు కామ్యకర్మలు అన్నీ కూడా జారిపోతాయి అవాటి వాటి ధోరణ అసలు చుట్టుపక్కల ఎక్కడా కనపడదు చాలా ఫ్రీ అయిపోతాడు అక్కడికే ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఇంకా నిత్య కర్మలు ఉంటాయి తప్పనిసరిగా చేయదగినటువంటి కర్మలుంటాయి వాటిని చాలా ఈశ్వరార్పణ బుద్ధితో నిత్య ఉల్లాసంగా చేసుకుంటూ పోతాడు అంటే ఆ కర్మలో ఒక జాయిని తీసుకుంటూ పోతుంది అంతకంటే వేరే ప్రయోజనం ఏమీ అక్కర్లేదు ఆ కర్మలోనే ఒక జాయ్ ఒక హ్యాపీనెస్ దాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు దానివల్ల ఏ ఫలం వస్తుంది అనే ఆలోచనే ఉండదు దాంతో ఏ ఫలం వచ్చినా కూడా సమబుద్ధితోటి స్వీకరిస్తాడు సో ఆ విధంగా సిద్ధ్య సిద్ధ్యోసమభూత్వాన్నరే ఆ సమత్వ బుద్ధితో కూడి కర్మ ఆ కర్మ ఇటువైపు ఉన్నది ఈ కామ్య కర్మ ఇటువైపు ఉన్నది ఈ రెండింటికి మధ్యన తేడా చాలా ఉన్నది ఒకటి పాతాలలో ఉంటే ఒకటి అంతరిక్షంలో స్వర్గంలో ఉన్నది అంత తేడా ఉన్నది నక్క ఎక్కడా నాగలోకం ఎక్కడా అని సామెత చెప్తారు అంటే రెండింటికి దూరం చాలా ఎక్కువ సో దూరేణ హ్యవరం సో దూరేణ అతి అవరం నికృష్టం ఈ కామ్య కర్మ ఆ బుద్ధియోగంతో చేసే కర్మ కంటే చాలా చాలా నికృష్టమైనది చాలా హీనమైనది ఎందుకంటే ఈ సమత్వ బుద్ధితో చేసే కర్మ వీడిని అంతఃకరణ శుద్ధి ద్వారా ఆత్మజ్ఞానము వైపునకు మోక్షము వైపునకు తీసుకుపోతుంది ఒక ఫుల్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది దాంట్లో అందే విధర్ హ్యాండ్ కామ్యకర్మ వీడిని జన్మమరణ ప్రవాహంలో పడవేస్తుంది సంసారంలో పడవేస్తుంది కాబట్టి రెండు కర్మల అయినా ఎంత భేదమున్నదో చూడండి ఒకటి చాలా నికృష్టం ఉంటే ఇంకొకటి చాలా ఉత్కృష్టమైనది అంత తేడా ఉంది హే ంజయా త ఏం అతహ సో బుద్ధవు శరణమన్విచ్ఛ సో ఇంత తేడా ఉంది కామ్యకర్మకి బుద్ధియోగంతో చేసే కర్మకి కాబట్టి హే అర్జున నువ్వేం చేయాల్సి ఉంటుంది బుద్ధి యోగాన్నే నీవు స్వీకరించాల్సి ఉంటుంది సో యత ఏవం అతహ ఎందువల్ల అయితే ఇలా ఉందో అందువల్ల అంటే అర్థం ఏంటండి ఎందువల్ల అయితే కామ్యకర్మ బుద్ధియోగంతో చేసిన కర్మ కంటే చాలా నికృష్టమై ఉన్నదో అందువలన అత హే అర్జున బుద్ధౌ శరణం అన్విచ్ఛ బుద్ధౌ అంటే బుద్ధియందు శరణమును అంటే ఆశ్రయమును అన్విచ్చ కోరుకొనుము బుద్ధియందు ఆశ్రయమును కోరుకొనుము అంటే నా నేను ఆ బుద్ధి ఎందు అంటే బుద్ధియోగమునందు బుద్ధియోగం అంటే ఏమిటి సమత్వయోగ ఉచితే అసమత్వ బుద్ధి ఎందు అంటే సుఖదుఖములు ఇత్యాది ద్వంద్వములను సమచిత్తంతో స్వీకరించేటువంటి ఆ ప్రవృత్తి మానసిక ప్రవృత్తి ఆభిముఖ్యము అంటే డిస్పోజిషన్ సో దాని ఎందు నేను నిలిచి ఉండాలి ఆశ్రయం అంటే నిలిచి ఉండడం నేను నిలిచి ఉండ దేని మీద మీరు నిలిచి ఉంటారో దాన్ని ఆశ్రయం ఉంటారు సో నేను ఆ సమత్వ బుద్ధి నందు నిలిచి ఉండాలి అని కోరుకో కోరుకో అంటే ప్రయత్నం చెయ్యి అభిప్రాయం ఇప్పుడు ఆ వాక్యం చూడండి యోగ విషయా తత్పరిపాకజాయా సాంఖ్యే బుద్ధవు శరణం ఆశ్రయం అభయప్రాప్తి కారణం అన్విత ప్రాథస్వాత ఏం అత బుద్ధౌ శరణమన్విత బుద్ధియందు శరణను పొందు ఇప్పుడు ఈ బుద్ధి ఎందు శరణను పొందు అంటే బుద్ధిలో రెండు లెవెల్స్ ఉన్నాయి ఏ లెవెల్ ఒకటి అంతఃకరణ శుద్ధి కొరకై నేను కర్మయోగమును చేస్తాను అని వాడు నిష్కామంగా నిత్యకర్మానుష్ఠానం చేస్తూ ఉంటాడు అదొక లెవెల్ దీన్ని ఈ లెవెల్ని ఏమంటారు సాధకా లెవెల్ అంటారు అంతే కదండి సాధకుడు ఈజ్ ద సీకర్ ఇంకో లెవెల్ ఉంది ఏమిటి ఈ సాధకుడు ఏమవుతాడు తొండముదిరి ఊసర వెల్ అయినట్టుగా ఈ సాధకుడు ఏమవుతాడు ఆ జ్ఞానం అయిపోతుంది సో కొండెక్కుతున్నాడు అండి కొండెక్కుతుంటే రెండు లెవెల్స్ ఉన్నాయి ఒకడు స్లోక్ మీద అలా పైకి ఎగబాపోతున్నాడు ఒకడు తాడు పట్టుకుని పైకి ఎగ్ ఎక్కుతున్నాడు అదొక లెవెలు ఇంకో లెవెల్ ఏమిటి ఎక్కేసి కొండ కొమ్మ మీద కూర్చుని ఉన్నాడు ఇంకో లెవెల్ అవునండి ఈ ఎగబాగుతున్నవాడు ఆ లెవెల్ చేరుతాడు చేరతాడో చేరడా ఎగబోకుతుంటే చేరతాడు దీంట్లో పడిపోవడం ఉండదు మనం చూసాం కదా దీంట్లో అధిక్రమ ఉండదు పడిపోవడం ఉన్నదే పైకి ఎక్కడనే ఉంటుంది తర్వాత ఆ పైకి చేరిన వాడు ఒకప్పుడు ఎగబ్రాకిన వాడే అర్థమైందండి కాబట్టి ఇప్పుడు రెండు లెవెల్స్ ఉన్నాయి ఏమిటి రెండు లెవెల్స్ ఏమిటి ఒకటే ఎగబ్రాకే లెవెల్ రెండు చేరుకుని హాయిగా కూర్చున్న ఇప్పుడు ఈ అగబ్రాకే లెవెల్కి బుద్ధి శబ్దంతో వ్యవహరిస్తారు బుద్ధి అంటే కర్మయోగ బుద్ధి పైకి చేరేసుకున్న లెవెల్ని బుద్ధితోటే బుద్ధి శబ్దంతో వ్యవహరిస్తారు అదేమిటంటే రెండింటినీ ఒకే శబ్దంతో వ్యవహరిస్తారు ఎందుకంటే అయ్యా వీడు దానికి చేరుకుంటాడు ఈజ్ అబౌట్ టు రీచ్ దాట్ అండ్ వాడు కొద్ది కాలం క్రితం ఈ స్థితిలో ఉన్నవాడే దీంట్లో వెనక్కి పడిపోవడం ఉండదు కదా మీరు ఎరబరాకుతున్నారంటే చేరుకుంటారు చేరుకున్నాడు అంటే ఎరబరాకిన వాడే కాబట్టి బుద్ధి శబ్దానికి రెండర్థాలు చెప్పచ్చు అలా చెప్పే సందర్భం ఉంటుంది ఏమిటో రెండర్థాలు ఏమిటి కర్మయోగ బుద్ధితో అంతఃకరణ శుద్ధిని రే నెంబర్ వన్ అంతఃకరణ శుద్ధి పొందిన తర్వాత ఏమవుతుందండి ఆత్మజ్ఞానము ఆత్మసాక్షాత్కారము కలుగుట రెండవ రెండర్థాలు కూడా చెప్తారు ఇక్కడ రెండు చెప్తున్నారు సో యోగ విషయా బుద్ధవు కర్మయోగమునకు సంబంధించిన బుద్ధిలో నీవు ఆశ్రయమును కోరుకునుము అంటే కర్మయోగి జీవనాన్ని నీవు చక్కటి సాధకుడవు కమ్ము అది మొదట అర్థం అథవాంది కదండీ వా ఉందంటే అథవా అని అర్థం లేదా ఒకప్పుడు ఏమవుతుంది మీరు కర్మయోగ బుద్ధిలో ఉన్నారనుకోండి అలా ఉండగా ఉండగా ఏమైపోతుందంటే ఆత్మసాక్షాత్కారం కలిగిపోతుంది అది నెక్స్ట్ స్టెప్ అది అది కూడా చెప్పచ్చు ంటే కర్మయోగం కర్మయోగం పరిపా పరిపక్వమైనప్పుడు ఏం కలుగుతుంది సాంఖ్యబుద్ధి కలుగుతుంది సాంఖ్యబుద్ధి అంటే ఏమిటండే పదకొండో శ్లోకం దగ్గర నుంచి ముప్పయో శ్లోకం వరకు ఆత్మస్వరూపం చెప్పామే ఆత్మా కర్త భోక్త నాయతే మ్రియతే వా విపశ్చితే నాయం హి నహన్యే అని చెప్పాం అజోనిత్య శాశ్వతో పురాణ అదే ఆత్మస్వరూపం అంటే అచ్చేద్యోయము అదే హ్యోయం అదే ఆత్మస్వరూపం గురించి చాలా విస్తారంగా చెప్పాం అది నశించదు దేహం నశించినా అది నశించదు దాని ఎందుకు కర్తృత్వం ఉండదు భోక్తృత్వం ఉండదు అది షడ్ భావ వికారములకు అతీతంగా ఉంటుంది సర్వజగత్ కారణం ఆత్మ సో అంటే పరబ్రహ్మది సో దాని ఎందు శోకానికి స్థానం లేదు అది అభయస్థానము అది సాంఖ్య సాంఖ్య దాన్ని తెలుసుకోవటం తన స్వరూపంగా దాన్ని పొందడం అంటూ వేరే ఏం లేదు తెలుసుకుంటే పొందిత సో దానికి సాంఖ్య బుద్ధి అని పేరు ఈ సాంఖ్య బుద్ధి అంటే కొండ మీదకి ఎక్కువ కూర్చోవడం లాంటిది ఈ సాంఖ్య బుద్ధి ఎలా వస్తుంది కర్మయోగ బుద్ధి పరిపక్వం అయితే సాంఖ్య బుద్ధి వస్తుంది కాబట్టి ఇప్పుడు బుద్ధౌ శరణం అని ఇచ్చా అంటే ఏమర్థం చెప్తారండి ఎదురువాడు సాధకుడైతే నైనా కర్మయోగ బుద్ధి ఎందు ఆశ్రయమును కోరుకో చెప్తారు ఎవరో వాడు సాధన యొక్క పరిపాకావస్థలో ఉన్నాడు అనుకోండి ఇంకా వాడికి సాధన ఎందుకు ఆ పరిపాకం వల్ల వచ్చే ఆత్మ జ్ఞాననిష్టలో ఉండాలి అని కోరుకో ఆ స్థితిని చేరుకోవాలి అని కోరుకో అని చెప్తారు కాబట్టి శ్రీకృష్ణుడు బుద్ధో అన్నదానికి శ్రీ శంకరుడు రెండు రకాలుగా కూడా అర్థం చెప్పాడు అథవా లేకపోతే తత్ పరిపాక జాయాం ఆ కర్మయోగ బుద్ధి పరిపక్వమైనప్పుడు పుట్టేటువంటి జాట పుట్టడం ఏమిటది సాంఖ్యే బుద్ధౌ సాంఖ్యమంటే ఆత్మజ్ఞానం ఆత్మ జ్ఞానమునకు సంబంధించిన బుద్ధి ఎందు శరణం అన్విచ్ఛ శరణం అంటే ఆశ్రయం ఆశ్రయమును కోరుకొను ప్రార్థయస్వా ఎటువంటి ఆశ్రయము అది అభయప్రాప్తి మీరు కర్మయోగ బుద్ధిలో నిలబడ్డా లేక ఆత్మజ్ఞాననిష్ట దాన్నే సాంఖ్య బుద్ధి అంటారు దాంట్లో నిలబడ్డా ఇది ఉపాయమో అది ఉపేయము ఇది సాధనమో అది సాధ్యము దీంట్లో దీంట్లో నిలబడ్డా దాంట్లో నిలబడ్డా మీకు భయ హేతువు ఉండదు అభయప్రాప్తి కారణం వేదాంతంలో మోక్షము అంటారు మోక్షము అంటే అభయమే మోక్షం అంతే అదే మోక్షం ఉంటుంది సపోజ్ మీకు మరణ భయం ఉందనుకోండి కొంతకాలం వేదాంతం జరిగిన తర్వాత మరణ భయం పోయిందనుకోండి అదే మోక్షం అన్ని భయాలు పోయిందనుకోండి అది మోక్షం మరణ భయం పోయిందనుకోండి అది తా మాత్రం మోక్షం మరణ భయము నుంచి మోక్షం మోక్షం అబ్బాయ్య మోక్షం వచ్చిందిరా బాబు నువ్వుసారి రైలు ఎక్కా ఆ రైలు ఆగిపోయింది ఏదో గూడ్స్ పట్టాలు తప్పింది ఆగిపోయింది అదే నాలుగు గంటలు లేటు మొత్తానికి సికింద్రాబాద్ స్టేషన్లోకి వచ్చింది ఉదయం ఆరింటికి రావాల్సింది పది గంటలకు వచ్చింది దాంట్లో దిగేపుడు అమ్మాయ మోక్షం వచ్చింది అనుకుంది దానికి దానికి మోక్షం ఉంటాయి అక్కడికి అక్కడ మోక్షం సో ఆ భయం సపోజ్ ఏ రకమైన భయమో లేదనుకోండి అదే మోక్షం జీవనముక్తి అంటే సో ఈ స్వర్గానికి వెళ్ళాడు అనుకోండి స్వర్గానికి వెళ్ళడానికి కావాల్సిన పుణ్యం సంపాదించాడు వాడికి భయం ఉంటుందా ఉండదా ఉంటుందే ఏమిటి భయం ఏమిటో తెలిసినా మనం స్వర్గ చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తామో వెళ్ళమో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 ఆ విధంగా ఎస్కేప్ అయిపోవచ్చు కనుక అభయము మీరు సపోజు బాగా ధనాన్ని సంపా ధనం సంపా ధనం లేదనుకోండి భయం వేస్తుంది ఎందువల్ల ఇప్పుడు మార్కెట్కి వెళ్తారు సికింద్రాబాద్ స్టేషన్లో ఉంటారు జేబులో రూపాయి ఉండదు భయం వేస్తుందా లేదా ఇది ఎక్కడరా దేవుడో ఎలా వెళ్తారో ఏం చేస్తామని భయం వేస్తుంది సపోజ్ లక్ష రూపాయలు జేబులో ఉన్నాయనుకోండి అప్పుడు అప్పుడు భయం వేస్తుంది కాబట్టి అభయం ధరంలో ఉండదు అది రహస్యం సపోజ్ తోడుంటే తోడు లేరనుకోండి భయం వేస్తుంది సపోజ్ తోడున్నారనుకోండి అప్పుడు భయం వేస్తుంది తోడున్నారంటే ఇప్పుడు ఇంట్లో తోడు ఒకరికొకరు తోడుగా ఉంటారు కానీ ఒకరికొకళ్ళు భయపడతారు కూడా వీడు వీడు భయతీస్తున్నాడే భయపడతారు కూడా కాబట్టి అభయము ఆత్మ పూర్ణము తెలుసుకోవటం తన స్వరూపంలో అభయాన్ని పొందాల్సి ఉంటుంది సో అభయప్రాప్తి కారణం మీకు అభయం కావాలి అంటే కేవలము కర్మయోగ బుద్ధి తర్వాత ఆత్మజ్ఞాన నిష్ఠ రెండే ఇదే అభయం మీరు ఈ రెండూ కాకుండా మీరు మరి ఏది పట్టుకున్నా భయమే దాంట్లో అభయమనే మాటే లేదు సో మీకు తెలుసు కూడాను ప్రార్థయస్వ తర్వాత పరమార్థ జ్ఞానశరణో భవా ఇ మొత్తం మీద రెండింటికి కలిపే అర్థం ఏంటంటే శరణు వేడు దేన్నే జ్ఞానము జ్ఞానాన్ని శరణు వేడాలి కర్మని కాదు శరణు వేడేది కర్మ చేయాలి కర్మ చే కర్మని చేయద్దాం కర్మని చేయాలి జ్ఞానాన్ని శరణు వేడుకోవాలి మన యొక్క అల్టిమేట్ గోలు జ్ఞానము అని మనం చూసుకోవాలి సో హనుమంతుడు చాలా పనులు చేస్తాడు గంతుతాడు అంటే సీతను దర్శిస్తాడు కదా అది ఒక రకమైన ఆత్మసాక్షాత్కారంగా వర్ణిస్తూ ఉండటం అదొక పద్ధతి సో సముద్రాన్ని దాటుతాడు లంకిని కనపడితే ఆవిడని రెబ్బకాయ కొడతాడు ఇంకా ఇవ్వేవో చేస్తాడు కానీ అల్టిమేట్ ఏమిటి సీతా దర్శనం అల్టిమేట్ గోల్ అది అంతేగాని లంకలో పిక్నిక్ అల్టిమేట్ గోల్ కాదు చాలా మంచి ప్లేస్ చూసామని అది కూడా సంతోషిస్తాడు బాగుందే ఇంత అందమైన ప్లేస్ ఎప్పుడు చూడలేదు మనం అని కొంత టూరిస్ట్ లక్షణం కూడా చూపిస్తాయి బట్ అల్టిమేట్ గోల్ ఏమిటంటే సీతా దర్శనం అదేవిధంగా జీవితంలో ఎన్ని పనులు చేసినా తప్పులేదు కానీ పరమార్థ జ్ఞాన శరణోభవ పరమ అర్థము పరమ అర్థము అంటే అల్టిమేట్ రియాలిటీ పరమ అంటే అల్టిమేట్ అర్థము అంటే సత్యం పరమ సత్యము పరమ ప్రయోజనము సో అది లేకపోతే మోక్ష పురుషార్థాలు నాలుగు ఉన్నాయి కదండీ ధర్మ అర్థకామ మోక్ష వీటన్నింటిలోకి పరమం ఏమిటి మోక్షం సో దానికి జ్ఞానం ఆత్మజ్ఞానం దాన్ని శరణు వేడు సపోజ్ మీరు అనొచ్చు ఇంకా ఆత్మజ్ఞానం ఎక్కడండి రాగద్వేషాలు చాలా గట్టిగా ఉన్నాయే అంటే మంచిది కర్మయోగ బుద్ధిని శరణు వేడు సాధనమైనా ఒకటి సాధ్యమైనా ఒకటి కాబట్టి అది కూడా పరమార్థ జ్ఞానంలోకి భాగమే అవుతుంది బుద్ధౌ శరణం అన్విచ్ఛ అంటే అర్థం యత అవరం కర్మ కృపణేతృష్ణ ప్రయక్త ఎందుకంటే ఎపణేతవ అది హేతువలిపణ అంటే దీనులు అన్ఫార్చునేట్ పీపుల్ అన్ఫార్చునేట్ కూడా కాదు దర్ రిచ్ అని అర్థం రూపణ అంటే దర్ రిచ్ అభాగ్యులు సో ఎవళ్ళండి అభాగ్యులు అంటే ఇంకెవడు ఫలహేతవ ఫలము కొరకు కర్మని చేసేవాడు హేతు అంటే కర్మ ఫలము కొరకు కర్మ చేసేవాడు హేతు అంటే కర్మే కదండి హేతు వల్ల వచ్చేది ఫలం ఫలానికి హేతువు కర్మ కాబట్టి హేతుశబ్దానికి కర్మ అనర్థం కాబట్టి ఫలము కొరకు కర్మ చేస్తాడు ఫలాయ హేతు ఎస్య సహ ఫలహేతు భోవచనంలో అంటే ఫలము కొరకు కర్మను పట్టుకుంటాడు దానికోసమే శంకరులు అన్నారు ఫలతృష్ణ ప్రయుక్త సంత కర్మ కుర్వాణ అన్ని పదాలు ఉన్నాయి అక్కడ వాళ్ళని ఫలహేతవ అంటారు కర్మ కానీ కర్మ అందరికీ సమానమే కానీ ఫలతృష్ణ ప్రయుక్తంత ఫలమునందరి తృష్ణ చేత ప్రేరితులై కర్మ ఫలమునందృష్ణ సో ఆ విధంగా కర్మ చేస్తూ ఉంటే వాళ్ళని ఏమంటారు కృపణ దీనుడు ఏమిటంటే వాళ్ళ దైన్యం ఏమిటి దీనుడు ఎలా ఉంటాడు ఏదో నాకు కావాలి అని అలా ఎదురు ఉంటాడు వాడు దీనుడు పని కదా దీనుడు అన్నవాడు నాకు వీళ్ళు ఉపకారం చేయాలి వాళ్ళు నాకు దానం చేయాలి వీడు నాకు పెట్టాలి వాడు పెట్టాలి అనే ఎప్పుడూ అలా ఉంటాడు నా కాళ్ళ మీద నేను నిలబడతాను నేను పూర్ణుడను అని అనుకోవడం దీనుడి వల్ల వదు కృపణ అటువంటి దీనులు వీళ్ళు ఏం చేస్తారంటే కర్మ చేస్తూ ఉంటారు అందరూ కర్మ చేసిన వీళ్ళు చేసే కర్మ అవరం కర్మ కుర్వాణ నికృష్టమైన కర్మ చూసారా పైన చెప్పారు దూరేన హెవరం కర్మని ఆ నికృష్టమైన కర్మ ఫల ప్రేరణతో చేసే కర్మని చేస్తూ ఉంటారు వాళ్ళు దీనులు నువ్వు అటువంటి దీన స్థితికి వెళ్ళద్దు నీవు చక్కగా ఆ బుద్ధియోగమునందు నిలిచి ఆ పరమార్థ జ్ఞానాన్నే శరణు వేడు దీని మీద అనే పదము కృపణహా దీనుడు అనే పదము ఇది ఉపనిషత్ పదం ఏదైనా ఉపనిషత్తులలో ఉన్న పదాన్ని గీతలో పోట్ చేస్తారు కదా ఇది గీత ఉపనిషత్తు సారం కదా కాబట్టి ఉపనిషత్తులలో కృపణ ఒక నిర్వచనం ఉండేది గృహదారం ఉపనిషత్తులో ఉంది నిర్వచనం ఇది ఇప్పుడు చెప్పబోతున్నారు గాగి మైత్రి బ్రాహ్మణాల్లో వస్తుంది సో అంటారు యో వై ఏతదక్షరం గా అవిదిత్వా అస్మాల్లోకాత్ ప్రైతి సకృపణ ఇది శ్రుతే బ్రోదాంగక శ్రుతి హే గాగీ అని యాజ్ఞవల్క్యుడు గార్గితో చెప్తున్నాడని గుర్తున్నాడు ఎవరో ఓ గార్గి అనే ఆవిడని ఉద్దేశించి చెప్తున్నారు ఆవిడ అడిగింది ఏదో ప్రశ్న దానికి సమాధానం చెప్తా హే గార్గి ఓ గార్గి అంటే గర్గవంశములో పుట్టిన ఓ అమ్మ అని ఒక ఆవిడ్ని ఉద్దేశించి చూడనప్పుడు ఈ రోజుల్లో వీళ్ళు స్త్రీలకు ఈ అధికారం లేదో అధికారం లేదని చెప్తూ ఉంటారు ఏదో చెప్తా వినివాడు చేతకాని వాడైతే ఏదైనా చెల్లిపోవటం ఒక ఆయన వాల్మీకి హనుమంతుడికి గుండ గుండోగమును చూపించినాడు అని గుండయోగము ఏమిటండి గుండయోగం హనుమంతుడు గుండయ యోగాన్ని అభ్యాసం చేశాడు హనుమంతుడిని వాల్మీకి ప్రదర్శించినట్టుగా స్వీకరించడం మానేసి ఆ హనుమంతుడి చుట్టూ ఏదో పెట్టడం ఆయన సా గుండయోగాన్ని అభ్యాసం గుండయోగము అంటే అది తెలుగా సంస్కృతమా అసలు ముందు అది సెటిల్ చేయడం లేదు ఆ తర్వాత సంగతి నేను చెప్తా ఏమిటి గుండెయోగాన్ని అభ్యాసం చేయడం అంటే గుండెయోగము అంటే గుండెకాయను దృఢం చేసే యోగము క్యా బాత్ ఏమిటి క్యా చల్లరే ఇదంత శాస్త్రమేనాది ఏదో కల్పన సో అని వాల్మీకి చెప్పేటంటూ ఉన్నాం వాల్మీకి పాపం పూర్వ వాల్మీకి ఆయన ఈ రోజు నాకు ఏమీ అది తీస్తే ఆయన ఏమీ చెప్పలేదు అహల్య రాయని చెప్పలేదు ఆయన రాయి అహల్య సీత స్త్రీ అయిందని ఆయన చెప్పలేదు బోటు స్త్రీ అవుతుందని చెప్పలేదు లక్ష్మణ్ గీత గీసాడని చెప్పలేదు లక్ష్మణ్ నిద్రపోయాడు నిద్రపోలేదు తెలియదు పద్నాలుగు వేలు నిద్రపోలేదు ఫస్ట్ డేలే నిద్రపోయాడు అది చెప్పలేదు ఆయన ఆయన ఏమీ చెప్పలేదు వీళ్ళు అనుకుంటున్న ఏమీ చెప్పలేదు ఇంకెందుకు వాల్మీకి అంటూ ఉన్నాం ఎందుకు వాల్మీకిని అనవసరంగా పిక్చర్లోకి తీసుకురాను అంటే ఏమిటి వాల్మీకి అనేస్తే నడిచిపోతుంది ఇప్పుడు చూడొచ్చినవాడు ఎవడు వాల్మీకి చూసినవాడు ఎవడు వాల్మీకి చూసినవాడు నోరు మోస కూర్చుంటాడు కదా నాలాంటి పోటీకాడ ఎవడో నోరు మోసాడు నాలాం నేను ఒక్కడనే చూశాను అని కాదు చాలామంది చూశారు చూస్తూ ఉంటారు కూడా నేను ఈ మధ్యన ఒక ఆయన్ని కలిశాను సో ఆయన ఆయనతోటి కారులో ప్రయాణం చేశాను ఒక గంట సేపు నాకు నీట్ విజ్ అయిన ఎడ్యుకేషన్ ట్రావెలింగ్ విధామనిపించింది ఎందుకంటే రామాయణం మీద అతను రీసెర్చ్ చేశాడు ఉస్మాన్ యూనివర్సిటీకి తీసి సబ్మిట్ చేయబోతున్నాడు ఎప్పుడైతే ఆ సమాచారం నాకు తెలిసిందో నేను అడిగారు చెప్పండి మీ రీసెర్చ్ ఏం చేశారు మీరు మంచి విషయాలు ఏమిటి ప్రతిపాదించారు చెప్పండి అని నేను నాకు తెలుసున్న పాండిత్యా ఆయన ముందు ప్రదర్శించడం కంటే ఆయన ఎంకరేజ్ చేశాను ఆయన చెప్పుకొచ్చాడు అసలు నాలా అంటే ఒక సాధువుతోటి చెప్పడం ఆయనకు సంతోషంగా తీసి సబ్మిట్ చేస్తున్నాడు చెప్పాడు శ్లోకాలు చదివి ఇది ఇలాగనే అలాగని ఎంత కన్విన్సింగ్గా మాట్లాడేటంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ to be with హిమ్ అండ్ ఎవరి వర్డ్ హీ స్పోక్ వస్ ట్రూ వెరీ కరెక్ట్ సో వాల్మీకిని అధ్యయనం చేసి మహాత్ములు మీకు సర్వత్రా ఉంటారు కానీ లోకంలో చెల్లుబాటు అయిపోతూ ఉంటుంది ఏదో నడుస్తుంది వాట్ ఎవర్ సో హే గార్గి ఎవడైతే యో వై ఏతదక్షరం అవిదిత్వ ఈ అక్షరమును అక్షరము అంటే అవిన మీరు ముందుకోపనిషత్తు చదివారు కదా అక్షరం అంటే మీకు తెలుసు కదా ఎయా తదక్షరం అధిగమ్యత అక్షర పరబ్రహ్మ అదే ఆ అక్షరమే ఈ వినాశములేని పరబ్రహ్మ అంటే ఆత్మండే వినాశము లేనిది ఆత్మ ఆత్మను అస్తమానో అక్షరం ఎందుకంటారంటే దేహం నశించిపోతుంది దేహంతో బాటే నేను నశించిపోతాను వీడు అనుకుంటూ ఉంటాడు అనుకుంటాడు కూడా అందుకోసం నువ్వు నశించవురా నువ్వు నశించవురా అని అలా చెప్తూ వీడు అనుకోవడం మానేస్తే ఆ చెప్పడం కూడా మానేవచ్చు ఏతదక్షరం అవినాశి అయినటువంటి ఆత్మస్వరూపాన్ని అవిదిత్వా తెలుసుకోకుండా తెలుసుకోకుండా వీడు ఎంతో కొంత ఆయుర్దాయం ఉంటుంది ఈ ఆయుర్దాయాన్ని పొడిగిద్దామని ట్రై చేస్తాడు ఎందుకు ఈ ఆయుర్దాయాన్ని పొడిగించడం ఎందుకంటే అవును నేను చచ్చిపోతానేమో అని అనుకుంటాడు ఇప్పుడు ఇది తెలివితేటలు అంటారా అజ్ఞానం అంటారా ఇప్పుడు ఆత్మకి చావు లేదు అని తెలుసుకోవలసింది మర్చిపోయి ఆ పని మానేసి అది తెలుసుకోవాలి కానీ నేను ఇంకా ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి అని తెలుసుకుంటాడు అని అలా తెలుసుకుంటాడు ఎక్కువ కాలం జీవించాలంటే నాకు మొన్న ఫోన్ ఎవరో చేశారు ఫోన్ చేసి స్వామిజీ మన ఆయన గారు అనారోగ్యంగా ఉన్నారు అయ్యో అలాగా మీరు ఏం చేస్తున్నారు వైద్య సదుపాయం అది బాగా చేస్తున్నారు అని చేస్తున్నాను స్వామీజీ మీరు చిన్న రిక్వెస్ట్ అందుకోసమే ఫోన్ చేసాం ఇది ఏమిటి చెప్పండి అంటే మీరు మా నాన్నగారి దీర్ఘాయుర్దాయం కోసం మీరేమో మృత్యుంజయ మంత్ర చెప్పని చేయగలేను ప్రార్థన అంటే నేను చెప్పాను చేస్తాను ఇప్పుడు నేను చేశానో మానేనో ఎవరు చూడొచ్చింది ఎవరు వచ్చి చూస్తారా అలవాళ్ళు వచ్చి చూస్తారా సో అందులో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో విశాఖపట్నం నుంచి వచ్చిన ఫోన్కి పెద్ద సమస్య ఉంది నేను చెప్పాను నేను కానీ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 అలా కాకుండా హాస్పిటల్కి వెళ్ళిన సమయంలోనూ అక్కడ కూడా మీకైతే మనస్సుకు ప్రశాంతంగా ఖాళీగా ఉన్నప్పుడు మీరు కూడా ఈ మంత్రాన్ని రోజుకు పదకొండు సార్లు అంటూ ఉండండి నేను కూడా చేస్తాను పొద్దుకపోను అన్నిటికంటే మించి నా ఆశీర్వచనం మీకు ఇస్తున్నాను మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పాను సో ది పాయింట్ ఈస్ ది పీపుల్ ఆర్ ఎఫ్రైట్ దట్ దే ఆర్ గోయింగ్ టు డై సపోజ్ ఆత్మకి చావు లేదు ఆత్మ అవినాశి తెలుసుకున్నాడు అనుకోండి అలా తెలుసుకోవాలి అప్పుడు వాడు ఇటువంటి కామ్యకర్మలో ప్రవేశించే ప్రసక్తే ఉండదు దేనికోసం మరణమే ఆత్మకి మరణమే లేదని తెలుసుకున్న తర్వాత మళ్ళీ చచ్చిపోకూడదు అని సపోజ్ ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు అసలు ఈ కామ్యకర్మలో ఎంత అధ్వానంగా ఉన్నదా అన్నదానికి దృష్టాంతంగా చెప్తా ఆయన డెబ్భై ఏళ్ళు ఉన్నాయనుకోండి ఇంకో పదేళ్ళు బతికితే బాగుండును అని కర్మ చేశారు మంచిది నో ప్రాబ్లం ఆయన చేశారు ఆయన సంతానం అందరూ దగ్గరుండి చేయించారు మంచిది ఎనభై ఏళ్ళు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ ఆయన ఎలా ఎవరా అపురోహితుడు గారిని పిలిపించండి ఇంకో పదేళ్ళు బతకడానికి నేను కర్మ చేస్తాను అని ఆయన అన్నాడు అనుకోండి అప్పుడు ఈ సంతానం వాళ్ళు ఏమిటిరా డెబ్బై ఏళ్ళకప్పుడు చేస్తే బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇంకేమి నాన్నకి చేదస్తం కాకపోతే ఏమిటి అని కొడుకులు కూతుళ్ళు కూడా అనుకుంటారు అంత కానీ డెబ్బై ఏళ్ళ దగ్గర అన్నప్పుడు అరే కరెక్ట్ అయి పిలిపించండి పిలిపించండి అని ఎంతో ఉత్సాహంగా అప్రోహితుడు వచ్చిన కొడుకులు కూతుళ్లే ప్రాంతాలు ఏమిటి అని వాళ్ళే అనుకుంటారు పోని మళ్ళీ తెప్పించారు అనుకోండి తొంభై ఏళ్ళు ఆ కర్మ ఫలాన్ని ఇంకా తొంభై ఏళ్ళు బతికాడు అనుకోండి అప్పుడు ఎవర్రా మళ్ళీ పిలిపించండి నేను ఇంకో ఫైవ్ ఏళ్ళు బతుకుతాను అన్నాడు అనుకోండి అప్పుడు పిలవడం మానేస్తాను ఎందుకంటే సెనిలిటీ అని అది ఆ వయస్సు ఇంకా దేహానికి త్యాగమే శ్రేష్టం కానీ దాన్ని పట్టుకోవడంలో ఆనందం లేదు కానీ మానవ మాతృడికి మరణ భయం ఉంటుంది చచ్చిపోకూడదని ఉంటుంది కాబట్టి ఈ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 యోగ ఈ గార్గి ఏత అక్షరం అవిధిత్వ ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా ప్రైతి చచ్చిపోతుంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా చచ్చిపోవడం అంటే ఏమిటో తెలుసునండి బెంగ పెట్టుకుంటూ చచ్చిపోవడం అని అర్థం ఇది పోతుంది అది పోతుంది అని చచ్చిపోవడం అని అర్థం ఇప్పుడు మీరు ఒక నెల రోజులు ఊరు వెళ్ళారనుకోండి మీరు ఎన్ని క్యాల్కులేషన్స్ వేస్తారు ఈ ఇల్లు తాళం పెట్టాలి కాళం పెడితే ఊజు పడుతుందేమో దొంగలు వస్తారేమో ఎలక్ట్రిక్ బిల్ ఏమవుతుంది టెలిఫోన్ బిల్లు ఏమవుతుంది బయట ఉన్న గార్డెన్ మొక్కలకి నీళ్లు పోయిపోతే అవి చచ్చిపోతాయేమో తేరా నేను వచ్చేప్పటికీ ఎన్ని ఎన్ని బెంగలు ఉంటాయి నెల రోజులు ఊరు వెళ్ళడానికి ఎన్ని బెంగలు ఉంటాయి కుక్క ఒకటి తోడు ఉంటే ఇంక జబ్బ నేటది కుక్క సో ఈ పని మనిషిని మానేస్తే దీనికి నెల జీతం ఇవ్వాలా మానాలా ఇస్తేనేమో వేస్ట్ డబ్బు వేస్ట్ ఇవ్వకపోతే ఇంకా మళ్ళీ రాదేమో తేరా వచ్చిన తర్వాత ఎన్ని ఎన్ని సమస్యలు అంటే అలాంటిది చచ్చిపోయేవాడికి ఎన్ని ఉంటాయో మీరు ఆలోచించండి ఆత్మజ్ఞ యద్ధం అంత గీత వింటే బాగుపడతాడు కానీ లేకపోతే పెద్ద సమస్య అది చాలా చాలా దుఃఖహేతు కాబట్టి తెలివితేటలతోటి కొంత వేదాంత ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి వేదాంతాన్ని అధ్యయనం చేయాలంటే మిగతా సబ్జెక్ట్స్ లాంటిది కాదు జీవితానికి సంబంధించింది కాబట్టి మిగతా సృష్టి అధ్యయనం చేస్తే చేస్తే లేకపోతే మానేం ఇది తప్పనిసరిగా తెలుసుకోవాలి అవిదిత్వా ప్రైతి ఏమి తెలుసుకోకుండా చచ్చిపోతే సకృపణ వాడు దౌర్భాగ్యుడు ఇది రిచడ్గా ఇది శృతే అనే శృతి వాడిని తిట్టడం అందు తాత్పర్యం కాదు నువ్వు ఆ దుస్థితి పొందకురా అని హెచ్చరికంటే కాబట్టి ఇక్కడ కృపణ శబ్దానికి కృపణా ఫలహేతవ కామ్యకర్మలు చేసుకునేవాళ్ళు కృపణులు ఎందుకంటే వాడు ఏమనుకుంటాడంటే చచ్చిపోతున్నానో పుడుతున్నానో అనుకుంటాడు ఆత్మస్వరూపం వాడికి ఏం తెలియలేదు ఆత్మకర్త భోక్త అనుకుంటాడు ఇంతకంటే అజ్ఞానం ఇంకేముంటుంది కాబట్టి వీడే కృపణుడంటే నువ్వు ఆ దుస్థితిగా పడిపోవద్దు అర్జున శ్లోకం అనేసిద్దాము దూరే నహ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ ఫలహేత బుద్ధిక్ జీహేత తస్మాయ్యస్వాగ్ కర్మసుక ఉభే సుకృతృతే తస్మాత్స్వ యోగలం ఇహ ఈ లోకమునందు బుద్ధియుక్త బుద్ధితో కూడినవాడు సుకృతృతే పుణ్యపాపములను ఉభే రెండింటినీ జహాతీ విడిచిపెట్టును కాబట్టి ఈ లోకంలో బుద్ధియోగము కలవాడు బుద్ధియోగము కలవాడు అంటే రెండు అర్థాలు ఉంటాయి ఒకటి సాధనార్థం రెండు సాధ్యార్థం ఇక్కడి నుంచి మొత్తం అధ్యాయం చిగుల అలాగే ఉంటుంది కొండ ఎక్కివాడు కొండ ఎక్కేసి కూర్చున్నవాడు సాధనార్థంలో బుద్ధియోగం అంటే ఏమిటి కర్మను నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేయటం కర్మ ఫలం విషయంలో సమత్వాన్ని కలిగి ఉండటం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 ఇప్పుడు ఎప్పుడైనాను ప్రయాణం చేసేప్పుడు ఫుడ్ అంతా కలిపి ఒక పెద్ద బ్యాగ్లో వేస్తాను మీకు ఎప్పుడైనా మీకు అనుభవం వచ్చి ఉంటుంది ఈ ఫుడ్ బ్యాగ్ ఉంటుంది చూసారా ఇది అది మోసేప్పుడు దిక్కుబాళ్ళ ఫుడ్ బ్యాగ్ ఇంత బరువు ఉంది ఎందుకు ఇంత తీసుకొచ్చా వెళ్ళి కొని వీడు భార్య కొప్పడుతూ ఉంటాడు ఎందుకు ఇంత బరువు ఉంది ఏమిటిది ఎక్కడ ఎప్పుడు చూసినా ఫుడ్ బ్యాగ్ పోయాక నేను నాడా పడుతున్నాను అని విసుక్కుంటాడు కానీ భోజనం చేసేప్పుడు ఆ బరువు అంతా చాలా సద్వినియోగం అవుతూ ఉంటుంది అది ఫుడ్ బ్యాగ్ బరువు లేదనుకోండి ఏమిటి తింటాడు వీడు ఫుడ్ బ్యాగ్ నిండా ఉండాలి మోసేప్పుడు న్యూ భోజనం చేసేప్పుడు కంఫర్టబుల్ ఈ పుణ్యపాపాలు అలాగే ఉంటాయి పుణ్యపాపాల బరువు అంటే అలా ఉంటుంది మోసేప్పుడు కష్టం అనుభవించేప్పుడు బాగుంటుంది మళ్ళీ మోసేప్పుడు బరువు సుఖం దుఃఖం సుఖం దుఃఖం కాబట్టి ఫుడ్ బ్యాగ్ ఉందనుకోండి అది సుఖమా దుఃఖమా బోత్తే ఇట్ కెనాట్ బి వన్ సుఖము యాజ్ వెల్ ఆస్ దుఃఖం నేను ఒకసారి అనుకోకుండా ఒక ఫ్యామిలీతోటి ప్రయాణం చేశాను అప్పుడు నేర్చుకున్న సమాచారం ఇది సో చేసినప్పుడు ఈ ఫుడ్ బ్యాగ్ ఉంది సో ఆయన ఆ అబ్బాయి గారి మీద ఎవరి ఫుడ్ బ్యాగ్ ఇద్దరు ఎవరు పెట్టమంటే సత్యం అని పేరు ఇరు ఊరుకుదా తర్వాత తర్వాత ఎందుకంటే కనెక్షన్ ఉండకూడదు చెప్పిన దానికి దానికి రెస్పాన్స్ మనం ఇస్తున్నట్టు ఉండకూడదు ఇండిపెండెంట్ గానే ఉండాలి వరగంట పోయిన తర్వాత నేను అన్నాను అమ్మ మీరు ఇన్ని బాగా సర్దేరు కాబట్టి హ్యాపీగా భోజనం చేస్తున్నాం చాలా శుభం అమ్మ మీరు ఇలాగే సర్దుతూ ఉండండి నేను చెప్పా చెప్తే విడి స్వామీజీ వీరు చెప్పిందే కరెక్టు నేను ఇద్దాక చికాకు పడ్డాను దాదాపు పొరపాటు వరే ఆయన అన్నాడు కాబట్టి ఏమిటంటే యొక్క మూట సుఖదుఖాలు రెండు ఉంటాయి కానీ మీరు ఆత్మజ్ఞాన నిష్ఠుడైనా లేక కర్మయోగ బుద్ధిలో ఉన్న సమర్పయోగం వచ్చితే ఇది కానీ అది కానీ బుద్ధియుక్తుడైతే వాడు సుకృత దుష్కృతములు రెండింటినీ విడిచిపెట్టేస్తాడు విడిచిపెట్టేస్తాడంటే అర్థం ఏమిటి వాటి మీద ఆగ్రహం ఉండదు సమత్వంలోకి వచ్చేస్తాడు కదండి ఇప్పుడు సుఖదుఖములను విడిచిపెట్టుట అంటే అర్థం ఏమిటో తెలుసినా అవి రాకుండా దూరంగా తోసేయటం అనేది ఏమి ఉండదు అవి వస్తాయి వెళ్తాయి కానీ అది సుఖము అది దుఃఖము అనే నిర్వచనం ఉండదు వాటికి ఆ నిర్వచనం ఉండదు మీరు ఎప్పుడైనా పల్లెటూరు వెళ్ళి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 ఇది దుఃఖము అని అనుకోడు పైగా ఇది సుఖము అని కూడా అనుకోడు ఏమనుకోడు ఇది వెరీ స్పాంటేనియస్లీ అప్రోచెస్ తర్వాత అరుగు మీద అంటే సిమెంట్ ఫ్లోర్ మీద ఓ చిన్న తరగడా పెట్టుకుని పడుకోవడం సుఖమా దుఃఖమా మనకి దుఃఖం అది అదే అరుగు మీద లేకపోతే అదే గదిలో ఒక పరుపు వేస్తే సుఖం ఇది సుఖం ఇది దుఃఖం అని మనకి సుఖ దుఃఖాల నిర్వచనం ఉంటుంది వాడిని అడిగి చూడండి మీరు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 పొద్దున్న నుంచి పడుక్కుని నిద్ర లేచిన పడుకునే దాకా ఈ బెంగలోనే బతుకుతూ ఉంటాం స్వామీజీ లలితా సహస్రం చదివితే పుణ్యమా మానేస్తే పాపమా ఏమిటో ఈ తలుపు ఇటుంటే పుణ్యమా అటుంటే పాపమా ఆ పిల్లి వస్తే పుణ్యమా పిల్లి రాబతే పాపమా ఏమయ్యా ఎందుకు వెళ్ళాలి ఉభయ సుకృత దుష్కృతే రెండింటినీ కూడా ఐద్వంద్వాల అతీతంగా ఈశ్వరార్పణ బుద్ధితో నీ కర్తవ్య కర్మని చేసేసి ఫర్గర్ అబౌట్ ది రెస్ట్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 దుష్కృతాన్ని తోసేయాలి దుష్కృతాన్ని కూడా అలాగే వదిలేయకూడదు అలాగే ఫ్రీగా వదిలేసి పని లేదు దూరం పెట్టాలి సుకృతాన్ని దగ్గరికి తెచ్చుకోవాలి పెద్ద భారం స కాబట్టి సుకృత దుష్కృతము కూడా ఈ బుద్ధియుక్తులు విడిచిపెట్టేస్తాడు అంటే పెను భారాన్ని దూరం చేసుకుంటాడు అంత గొప్పతనం ఉన్నది యోగ బుద్ధిలో తస్మాత్ యోగాయ యుజస్వ కాబట్టి నీవు యోగము కొరకు సాధన చేయుము ప్రతిజ్ఞ ప్రతి నపూనుము యుజ్యస్వ ముందుకు అడుగు వేయుము యోగ బుద్ధి కోసము యోగ కర్మసు కౌశలం చూడండి కర్మ చేయటం అందరికీ సమానమే జ్ఞానీ కర్మ చేస్తాడు అజ్ఞానీ కర్మ చేస్తాడు కామ్యకర్మల ఎందు నిష్ట కలిగిన దీనుడు కర్మల్ని చేస్తాడు కర్మయోగ నిష్కామ కర్మ చేసేవాడు కర్మ చేస్తాడు కానీ చిత్రం ఏంటంటే ఈ ఈ నిష్ ఈ కర్మయోగికి యోగమున్నదే యోగ బుద్ధిలో ఆ కౌశలం ఉన్నది నేర్పు ఉన్నది ఏమిటి నేర్పేవిటంటే చూడండి కర్మని చేసుకునే కర్మబంధంలో చిక్కుకోకుండా ఉంటాడు అదే నేర్పు సో దాన్నే నేర్పు అంటారు ఇప్పుడు దారం ఇచ్చి ముడి వేయమని ఇచ్చారు వాడు ముడి వేసుకుని ఆ ముడిలో వాడు చిక్కుకుపోయాడు ఇంకొకడు అలాగే ముడివేసి దాని నుంచి వచ్చేశాడు బయటికి మరి అదే నేర్పు అంటే సో కర్మ చేస్తాడు కర్మబంధం పడకుండా తప్పించుకుంటాడు ఇంకొకడు కర్మ చేస్తాడు దాంట్లో బంధింపబడిపోతాడు ఏది నేర్పు కర్మ చేస్తూ బంధింపబడకుండా ఉండడమే నేర్పు నీటిలో దిగి ఒళ్ళంతా నీటిలో ఉన్న మురికంతా పట్టించుకుంటే నేర్పేలా అవుతుంది నీట దిగి కూడా తామరాకు నేర్పితి కానీ నీట్లో ఉంటుంది కానీ మురికిని అంటుకోదు అది నేర్పి యోగ కర్మసు కౌశలం అవతారిక సమత్వ బుద్ధియుక్త సన్ యత్ఫలం ప్రాప్తి తృణు సో ఈ కర్మయోగము యొక్క సారం ఏమిటంటే కర్మలు మానేయడం కాదు కర్మల్ని చేయాలి కానీ ఎటువంటి కర్మ స్వధర్మం అనుతిష్టం కర్తవ్యకర్మే చేయాలి ఇప్పుడు చూడండి కర్మలు రెండు రకాలుగా ఉంటాయి కామ్యంతో సంబంధం లేకుండా అంటే మీ కోరికలతోటి మీ భోగాసక్తితోటి సంబంధం లేకుండగా కేవలము కర్తవ్యము గనుక చేయుట దాన్ని స్వధర్మము అంటాం కామ్యంచేత ప్రేరితుడై చేయుట దీన్ని కామ్యకర్మ అంటారు సో ఇప్పుడు మీరు కర్మానుష్ఠానం చేసేప్పుడు ఏ ఏ లెవెల్లో ఏది చేస్తున్నారు ప్రతివాడి జీవితంలో రెండూ ఉంటాయి కానీ ఆ స్వధర్మాన్ని బాగా ఫోకస్ చేసుకోవాలి స్వధర్మానుష్ఠానానికి ఫోకస్ ఇవ్వాలి కొంతమంది ఒక ఉన్నారు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 అలా ఏమిటనే ప్రసక్తి ఉండదు కాబట్టి సంధ్యావందనం చేసేస్తారు పది నిమిషాల్లో చేసేసి ఇప్పుడు సంకల్పం చేస్తారు చండీ పాఠం అహంకరిష్యే నేను చండీ పాఠాన్ని చేస్తాను ఎందుకు శత్రు జయార్థం చండీ పాఠమహంకరిష్యే శత్రువుపై విజయం కోసం ఎవరండి ఈ శత్రువు ఏంటంటే కోర్టులో కేసు మరి వాడి శత్రువే కదా కోర్టులో కేసు నెగ్గాలి కదా అందుకో లేకపోతే శత్రు జయం కాకపోతే ఏదైనా కామ్యం ఏదైనా ఇంకోటి పెట్టి చండీ పాఠం కరిష్యా ఇప్పుడు చిత్రం ఏంటంటే ఈ కానతోటి చేసే కర్మ ఉన్నదే అది కామ్యకర్మ అవుతుంది చండీపాఠంలో దోషం లేదు నేను అంటున్నది కామనతో చేశారు కనుక అది కామ్యకర్మ అవుతుంది సో ఇది స్వధర్మం అవుతుంది అంత తేడా ఉంటుంది ఈ చండీపాఠం చేసి ఫలం రాలేదనుకోండి వాడు నిరుత్సాహపడతారు ఎందుకంటే ఫలం కోసం చేసేది కానీ సంధ్యావందనం చేసి ఫలం రావడం రాకపోవడం ఉత్సాహం నిరుత్సాహం ఉండవు ఆ ఫ్రీడమ్ ఉంటుంది సో ఆ విధంగా సో శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే స్వధర్మాన్ని చేయమంటున్నాడు స్వధర్మం అనుతిష్టం స్వధర్మాన్ని ఎప్పుడైతే నువ్వు అనుష్ఠిస్తూ ఉంటావో అసలు నువ్వు నీ అపేక్షలోనే నాకు ఈ ఫలం కావాలి అనే అపేక్ష ఉండదు స్వధర్మానుష్ఠానంలో అపేక్ష ఉండదు అపేక్ష లేకుండా చేస్తున్నప్పుడు సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి అలాగే ఒక వరుసలో వస్తాయి ఎందుకు వస్తున్నాయంటే ప్రకృతి యొక్క ధార కాల